ీవా గణపతిజిం హమహే ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ద్రణి అన్నే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్రైరంగైస్తునూ యశేమదేవహిత్యదాయ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టోరిష్ట స్తినో బృహస్పతి ఓ శాంతి శాంతిశాంతి నభతే హేతూన్ధ్యమాన్ తా నయతే చిత్తం హేవే ఫలం కృత హేతువు అంటే కారణము కారణము వారిని అనుసరించి కార్యము ఉంటుంది సో మనిషి యొక్క జీవితము ఈ కారణ కార్యముల చక్రంలో తిరుగుతూ ఉంటుంది ఇట్ ఇస్ బౌండ్ మనం మానవుడు సంసార బంధంలో ఉన్నాడు ఇది మనకు ఎందుకంటే ఎవడికి విశ్రాంతి ఉండదు శాంతి సౌఖ్యము ఎరుగడు మనిషి ధనం ఉంటుంది భోగా భోగ సాధనాలు ఉంటాయి కానీ శాంతి సౌఖ్యము ఉండదు తర్వాత కుటుంబము అని అంటాడు చుట్టూ బంధువులు వీళ్ళు నా వాళ్ళు అని చెప్పేసి కొంతమంది జనాన్ని పోగేసి కానీ ఘర్షణతో జీవిస్తాడు సమరసత ఉండదు అంతా ఘర్షణ ఏదో ఘర్షణ భార్యకి భర్తకి మధ్యలో ఘర్షణ తండ్రికి కొడుక్కి ఘర్షణ ఇట్ ఈస్ ఎ క్లాసికల్ ఘర్షణ ఎప్పుడూ ఉండే ఘర్షణ అది తండ్రికి కొడుక్కి పుత్రాద ధనభాజాం భీతి డబ్బు దగ్గరకు వచ్చేప్పటికీ తండ్రికి కొడుక్కి ఘర్షణ తప్పదు ఇది ధనంతో సంబంధం తండ్రికి కొడుక్కి ఉండేది ఈ తల్లి కూడా ఇన్వాల్వ్ అయిపోయే ధనంతో తల్లికి కొడుక్కి కూడా ధనంతో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి పూర్వం తల్లి ఫ్రీ ఉండేది ఈ ఇప్పుడు తల్లి కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నట్టుగా మనకి సమాజంలో కనపడుతుంది సో హ్యావ్ వెరీ వేర్ బ్రదర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ పూర్వం సిస్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండేది కాదు సిస్టర్స్ కలిసిమెలిసి ఉండేవారు వీళ్ళు అక్కడ అత్తవారింట్లో పెట్టేవారు కాన్ఫ్లిక్ట్స్తో వాళ్ళలో వాళ్ళు కలిసిమెలిసి ఉండేవారు చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉండేవారు కానీ ఇప్పుడు తండ్రి వాటాలో ఆస్తి అనే ఒక పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో సిస్టర్స్ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది సో ఈ విధంగా మనిషి చాలా కాన్ఫ్లిక్టెడ్ అయిపోయి ఉంటాడు కాన్ఫ్లిక్ట్లో జీవిస్తూ ఉంటాడు సో ప్రతి వాడు సంసార బంధంలో ఉంటాడు నిజానికి రిటైర్ అయ్యేప్పటికీ మనిషి ఒక సెటిల్మెంట్లో ఉండిపోవాలి సెటిల్డ్ ఆల్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఆర్ సెటిల్డ్ అన్నట్టుగా ఉండాలి ఇమోషనల్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు ఎందుకంటే మరి ఇంతకాలం జీవితానుభవం ఎలా ఎలా పరిణమించాలి అంటే అన్ని ఇమోషనల్ ఇష్యూస్ సెటిల్ అయిపోయి చక్కగా సమరసతతో శాంతితో సౌక్ష్యంగా జీవించే స్థితికి మనిషి చేరుకోవాలి రిటైర్మెంట్ అయ్యేప్పటికీ కానీ అలా ఉండడు రిటైర్మెంట్ అయినప్పటికీ ఆ ఇమోషనల్ బ్యాగేజ్ బాగా పెరిగిపోయి సంసార బంధం మరీ ఎక్కువైపోయి అసలే మనస్సుకి శాంతి లేకుండా తయారవుతాడు మనం రిటైర్ అయిన వాడి ముఖంలో చూడొచ్చు ఆ కాన్ఫ్లిక్ట్ని తర్వాత ఇన్సెక్యూరిటీ ఫియర్ భయము ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత దేవుణ్ణి ఆశ్రయించి పూజలు ఉపాసనలు అవి చేస్తూ ఉంటారు ఎందుకంటే సంసారంలో శాంతి సౌఖ్యం లేదు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆశ్రయించి కర్మతోటి ఈశ్వరుణ్ణి అర్చించటము తర్వాత ఉపాసనలు వే దేవతా ఉపాసన ఇవి అవి చేస్తూ ఉంటాం తర్వాత న్యూమరాలజీ జమాలజీ జమాలజీ అని జమాలజీ అంటే విఠల గారికి తెలియదు జమ్ జిఈం జమ్ జమాలజీ అంటే మీరు ఎర్ర రాయి పెట్టుకుంటే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది పచ్చరాయి పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళందరూ శాంతి సుఖంగా ఉండొచ్చు దీన్ని జమాలజీ అంట ఇలాంటి వాటి వెంట పడి తర్వాత మహిమలని ఇదని అదని మనిషి ఆ సంసారంలో ఉండే ఇన్సెక్యూరిటీ వల్ల ఇటువంటి కల్పితమైన వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు సో ఈ విధంగా సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాన్ఫ్లిక్టెడ్ సంసారంలో ఉంటాడు సంసారాన్ని వర్ణించాను నేను అయితే ఈ సంసారం నాకు హేతువు ఏమి డయాగ్నాసిస్తాను అయితే హేతువు అనేప్పటికీ చాలా మౌలికమైన హేతువుని పరిశీలిస్తాం మనం సూపర్ఫిషియల్ హేతువుల్ని పరిశీలించాం సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు వైద్యం దగ్గర కూడా సిమ్టమాటిక్ సిమ్టమ్స్ చూడే ట్రీట్మెంట్ ఇవ్వడం అలా కాకుండా ఆ రోగ నిదానము లోతుగా పరిశీలించి రోగం యొక్క మూల కారణాన్ని కనుక్కొని అప్పుడు దానికి మందు వేయట సో ఎంత మార్పు ఉంటుంది అలాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిమ్టమాటిక్గా చూడడం వాడికి దుఃఖం వచ్చింది ఎందువల్ల వచ్చింది దుఃఖం ధనాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దుఃఖం వచ్చింది ధనం వచ్చేస్తే దుఃఖం పోతుంది ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వెరాజ్ ధనాన్ని బట్టి దుఃఖం వచ్చిందంటే వీడు మూలంలో తృష్ణ కలవాడు వీడికి తృష్ణ గ్రీడు ఉండబట్టే ధన ధనానికి సంబంధించి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఆ గ్రీడ్ ఎలా పోతుంది గ్రీడ్ ఎందుకు వచ్చింది అసలు కృష్ణ ఎందుకు వచ్చింది అంటే దేహముందు అభిమానము కలిగి నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా జీవిస్తూ సర్వము నుండి విడిపోయి ఉన్న దేహమునందు సెపరేట్ బాడీ దాంట్లో ఒక ఐసోలేటెడ్ ఈగో ఒక పరిచ్ఛిన్నమైన అహంకార రూపంగా జీవిస్తాడు జీవిస్తే ద్వయమునందు చిక్కుకుంటాడు ద్వయము అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్లో జీవిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆబ్జెక్ట్స్ని ఆబ్జెక్టివ్ వరల్డ్ని ఫ్లోరల్గా నానాత్మ విశిష్టంగా దర్శిస్తాడు దాని ఎందు రాగద్వేషాలని ప్రసారం చేసి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఇంతటి మౌలికమైన దోషము వాడి యొక్క జీవితంలో ఉంది కనుక ఆ రాగద్వేషాల కారణంగా దేని ఎందు రాగం ఉంటుందో దాని ఎందు తృష్ణను కలిగి ఉంటాడు ఆ తృష్ణ కారణంగా వీడు దుఃఖాన్ని పొందుతున్నాడు ఇది ఉంది డబ్బు పోయింది కాబట్టి దుఃఖం వచ్చింది డబ్బు సంపాదించేస్తే దుఃఖం పోతుంది సిమ్టమాటిక్ అది ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉంది రియల్లీ గోస్ వెరీ డీప్ To the level of టు ది లెవెల్ ఆఫ్ వన్సోన్ ఎసెన్షియల్ నేచర్ వన్సోన్ ఎసెన్షియల్ కంటెంట్ ఆ స్వరూపం స్థాయికి వెళ్ళి మనం పరిశీలన చేసే చేసిన సందర్భం కాబట్టి ఆ విధంగా మన సంసారబంధమునకు కారణమయ్యది అని ప్రశ్నించి విశ్న వేసుకుంటే దాంట్లో ద ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ అంటే కారణకార్య భావము సంసారబంధమునకు హేతు అనే మహాత్ములు చాలా జాగ్రత్తగా పరిశీలించి చెప్తారు ఈ పాయింట్ని స్వామి వివేకానంద స్వామి రామతీర్థ వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా చెప్పారు ద ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ స్పేస్ టైం అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ ఈ మూడు మనిషిని సంసారంలో బంధిస్తూ ఇక్కడ ఈ పాయింట్లో గౌడపాదాచార్యులు ఆ కారణకార్యభావమే సంసార బంధమునకు హేతువు అనే విషయాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎలా వస్తుందంటే ఏది అనాత్మయో అంటే తన స్వరూపము కంటే భిన్నమైనది అనాత్మ ఏది తాను కాదో దానితోటి తదాత్మ్యమును చెందుతా అనేది మనిషి జీవితంలో చేసేటువంటి చాలా పెద్ద పొరపాటు అజ్ఞానం యొక్క విలాసం ఇప్పుడు అనాత్మయందు రెండు రకముల తదాత్మ్యం ఐడెంటిఫికేషన్ తాదాత్మ్యం అంటే ఐడెంటిఫికేషన్ అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే మనిషి జగత్తులో ఉండే వస్తువులతోటి వ్యక్తులతోటి వ్యవహరించే సందర్భంలో ఐడెంటిఫికేషన్ లేకుండా వ్యవహారము చేయుట ఎరుగనే ఎరుగుడు ఏ వస్తువును చూసినా ఏ మనిషితోటి ఇంటరాక్ట్ అయినా వ్యవహారాన్ని చేసినా సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉండే తీరుతుంది ఏదైనా పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆర్ నెగిటివ్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ లేకుండా అలా ఆకాశము ఎలా అయితే స్పేస్ అయితే ఆ అన్కంటామినేటెడ్ అన్టెయింటెడ్గా ఉండిపోతుంది దాన్ని నిరంజన అంటారు నిరంజన ఆత్మస్వరూపము నిరంజనము అంటే దాని ఎందు ఆ అంజనము ఉండదు అంజనము అంటే కలరింగ్ మీరు తెల్లని గోడ మీద నల్లటి పెయింట్ ఏదైనా వేశారనుకోండి మరక పడిపోతుంది ఆ మీరు ఏదైనా ఒక వస్తువును చూసి వెంటనే ఇది బాగుంది ఇది నాకు కావాలి అని మీరు అనుకుంటే దాన్నే అంజనము అంట అంజనం అంటే కాటుక ఎరుగుదరా కాటుక పెట్టుకుంటారు కాటుకు పెట్టుకుని ఏడుస్తారు కాటుక పెట్టుకుని ఏడిస్తే వాడి ఆ పిల్లాడి ముఖం ఎలా ఉంటుంది అంత కాటుక పట్టేసి ఉంటుంది వీడి బతుకు అలాగే ఉంటుంది అంత కాటుక పట్టేసినట్టుగా ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ ది వరల్డ్ దాన్ని అంజనము అంటారు నిరంజన అంటే ఏది పట్టదు ఏది ఎఫెక్ట్ పడదు ఏది ప్రభావితం చేయదు నో ఐడెంటిఫికేషన్ అలాగ ఉండగలరా కానీ మనం లోకంతో వ్యవహరించేప్పుడు చాలా లోతుగా తాదాత్మ్యాన్ని చెందుతో మనం జీవిస్తూ ఉంటాం కానీ మనం ఆత్మస్వరూపము అనే సందర్భంలో తెలుసుకోట విషయం ఏమిటంటే అనాత్మతో ఎటువంటి తాదాత్మ్యమైనా కూడా పాజిటివ్ ఐడెంటిఫికేషన్ అయినా సరే నెగిటివ్ ఐడెంటిఫికేషన్ అయినా సరే పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఉంటే రాగము అటాచ్మెంట్ నెగిటివ్ ఐడెంటిఫికేషన్ ఉంటే ద్వేషము ఐ డోంట్ లైక్ దిస్ అది నెగిటివ్ ఐడెంటిఫికేషన్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ఐడెంటిఫికేషన్ సాదాత్మ్యము తర్వాత ఇది నేను అనేది ఒక రకం ఐడెంటిఫికేషన్ అహం అభిమానము ఇది నాది మమ అనేది ఇంకో రకం ఐడెంటిఫికేషన్ సో బాహ్యమునందుల వస్తువులయ్యలా ఇది నాది అనే ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇది నేను అనే ఐడెంటిఫికేషన్ సో ఈ విధమైనటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అహం మమ పాజిటివ్ అండ్ నెగటివ్ రాగా అండ్ ద్వేష ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే గలదో ఇది ఏ సంసారబంధమునకు మూలము ఇది మనం నిన్న ఆ క్లాసులో చూసాం ద్వయం తత్ర న విద్యే వాస్తవంగా ఈ ద్వయము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఫాలోడ్ బై ఐడెంటిఫికేషన్ విత్ ది ఆబ్జెక్ట్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ ఇది ఇది యథార్థము కాదు అజ్ఞానకల్పితము సత్యతత్వము అంటే ఆత్మతత్వము ఈ ద్వయమునకు అతీతముగా ఉంటుంది ఆత్మతత్వము ఆబ్జెక్టివ్ కాదు సబ్జెక్టివ్ కాదు అంటే దృశ్యమునందు ఆత్మతత్వ సంబంధము లేదు ద్రష్ట పరిచ్ఛిన్నమైన అహంకారము నేను చూచువాడను అనే అహంకారం ఏదైతే కలదో అది కూడా ఆత్మతత్వముతో ఎట్టి సంబంధము లేని కల్పితమైన ఎంటిటీయే ఆత్మ చైతన్యము అంటే మన స్వరూపము ఈ లెవెల్స్ అన్నిటికీ అతీతంగా ఉంటుంది అంటే ఏ లెవెల్లో మీరు ద్రష్టాదృశ్యము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే డివిజన్లో మీరు జీవిస్తూ ఉంటారో ఏ లెవెల్లో ఒకదాని ఎందు రాగము ఇంకొక దాని ద్వేషము కలిగి మీరు ప్రవర్తిస్తూ ఉంటారో ఈ లెవెల్స్ అన్నిటికీ కూడా అంటే దీస్ ఆర్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఈ లెవెల్స్ ఈ స్థాయిల్ అన్నిటికీ కూడా ఆత్మతత్వము అతీతంగా ఉంటుంది తర్వాత ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్టివ్ వరల్డ్లో రాగద్వేషములు ఇవి ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాయి అంటే ఆత్మస్వరూపం నుంచి ఉదయిస్తున్నాయే అని అనిపిస్తుంది వాస్తవంగా అవి యథార్థమైతే ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాయో మనం చెప్పచ్చు ఇప్పుడు వంధ్యాపుత్రుడు వంధ్యాపుత్ర నాయతే తత్వతో మాయయా వాపి వంధ్యాపుత్రో నాయతే అనే ఒక కారిక ఉన్నది ఆ వైకఠ్య ప్రకరణంలో వస్తుంది ఇప్పుడు వంధ్యాపుత్రుడు యథార్థంగా పుట్టాడా మాయచేతను పుట్టాడా అంటే యథార్థంగాను పుట్టలేదు మాయచేతను కూడా పుట్టలేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కానీ వస్తు కల్పితమైనటువంటి నానాత్మవిశిిష్టమైన బాహ్య ప్రపంచమునందు రాగద్వేషములు ఇత్యాది ప్రాజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఆత్మస్వరూపం నుంచి పుట్టలేదు అవి అవి కల్పితములు ప్రాజెక్షన్సే తప్ప వాటికి ఆత్మస్వరూపంతో ఎట్టి సంబంధం లేదు ఆత్మస్వరూపమును కారణకార్యభావంగా నిర్ధారించుతూ కూడా సరికాదు ఆత్మస్వరూపము ఒక పరిణామరూపంగా పరిణమించి ఈ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద విడిపోయింది అని చెప్పడానికి కూడా వీర్లేదు కేవలము వివర్తమే అంటే ఆత్మస్వరూపమునందు ఈ ద్వైతము ఈ ద్వయము ప్రకాశిస్తుంది తప్ప అక్కడ యథార్థంగా ఉన్నది కాదు ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాం ద్వయాభావం సబుద్ధ్వైవ నిర్నిమిత్త సజాయతే నాయతే సో ఎప్పుడైతే ఈ ద్వయము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఇది అసత్యము కల్పితము అని తెలుసుకుంటాడు అప్పుడు ఈ మిథ్యాద్వయ అభినివేశము తొలగిపోతుంది అని మనం చూసి ఉన్నాం అదే ప్రకరణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఈ కారణ కార్యభావాన్ని వ్యాఖ్యానం చేసుకున్నాను మీరు ఒక లెవెల్లో పారాడైమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఒక స్థాయిలో ఏమని చెప్తారంటే నేను కర్తను కర్తగా కర్మను చేసి ఫలమును అనుభవిస్తాను భోక్తగా ఇది కదా వ్యవస్థ కర్త భోక్త జీవుడు పరిచ్ఛనుడు కర్త భోక్త ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఎందువల్ల అంటే తప్పు పని చేశాడు కాబట్టి కర్తగా పాపాన్ని చేశాడు కాబట్టి భోక్తగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కర్తగా పుణ్యాన్ని చేసిన వాడు భోక్తగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు ఇదొక స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ ఇదొక ప్యారాడైమ్ ఒక ఒక పారడైమ్ ఆ పారాడైము అది కర్మకాండల యొక్క పారడైమ్ అలాగే ఉంటుంది ఆ పారడైంలో మీరు కారణ కార్యభావంలో చిక్కి ఉంటారు దాని నుంచి బయటపడే ప్రసక్తి లేదు ఇప్పుడు మీరు సుఖాన్ని అనుభవిస్తున్నారంటే పూర్వముందు చేసిన పుణ్యకర్మ కారణము దుఃఖాన్ని అనుభవిస్తున్నారంటే మళ్ళీ పూర్వం ముందు చేసిన పాపకర్మ హేతువు ఇప్పుడు మళ్ళీ మీరు కర్మలు చేస్తున్నారు ఈ చేస్తున్న కర్మల్లో కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడ్డ ఉంటాయి అన్ని మంచి ఎవడూ చేయలేడు అన్ని చెడ్డ కూడా ఎవడూ చేయలేడు అన్నీ చెడు కూడా ఎవడూ చేయలేడు అన్ని మంచి కూడా ఎవడూ చేయలేడు ఇప్పుడు స్మగ్లర్స్లో చాలా ఆనెస్టీ ఉంటుంది చాలా స్మగ్ వాళ్ళు స్మగ్లింగ్ వ్యాపారంతో చాలా ఆనెస్ట్గా చేస్తారు తర్వాత వాళ్ళు వాళ్ళకి ఏదైనా లాభం వచ్చినప్పుడు ఆ లాభాన్ని చాలా పెద్ద మనస్సుతో ప్రేమగా వాళ్ళలో వాళ్ళందరూ పంచుకుని అనుభవిస్తారు కాబట్టి ఈ రకంగా గుడ్ సమరేటర్ను కామ్రేడర్ ఇవన్నీ ఉంటాయి స్మగ్లర్స్లో దేవాలయంలోనో లేకపోతే ఆశ్రమంలో పనిచేసి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుని ఒకళ్ళకి అపకారం చేసుకుంటూ ఉంటారు కాబట్టి అంతా మంచి చేస్తాడు ఒకడనేది ఏమీ లేదు అంతా చెడే చేస్తాడనేది ఏమీ లేదు కాబట్టి అది మిశ్రమంగా ఉంటుంది ఇప్పుడు కర్మ చేస్తూనే ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో వీడు ఫలాన్ని అనుభవించకడు ఇప్పుడు ఫలాలను అనుభవిస్తున్నాడు ఎందుకంటే గతంలో చేసుకున్న కర్మల యొక్క ఫలంగా వీడు ఎప్పటికైనా ఈ కారణము కార్యము కర్మలు ఫలాలు ఈ బంధం నుంచి ఎప్పుడైనా బయటపడే అవకాశం ఉందా లేదు లేదంతే సో ఈ ఎందుకంటే కారణాన్ని నువ్వు పట్టుకున్నంతసేపు కార్యము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కారణము ఉత్తమమైనదైతే కార్యము ఉత్తమమైన ఫలము అది అక్కడున్నాం దేవత్వాది ప్రాప్తిహేతవ ఉత్తమా కేవలాశ్చ కేవలాశ్చ అంటే ఓన్లీ ఉత్తమ ఓన్లీ ఉత్తమ ఎందుకంటే మధ్యమాలో కొంత మిశ్రం ఉంటుంది అధర్మ మిశ్రణం ఉంటుంది అధర్మ మిశ్రణము ఇంచుమించు లేనటువంటి శుద్ధ పుణ్య ప్రధానమైన దేవతాలోక ప్రాప్తి అక్కడ దేవతారూపాన్ని విడుపొందుతాడు అది ఉత్తమము ఆ వాక్యం చెప్పలేదు కదా అందాము అందాము జాత్యాశ్రమవిహిత ఆశీర్వర్జిత అనుష్ఠీయమానా ధర్మా దేవత్వాది ప్రాప్తిహేతవ ఉత్తమాశ్చ ఈ ధర్మములు సో ఆశీర్వర్జితై అనుష్ఠీయమానా అంటే ఏమిటి నిష్ ఆశీ అంటే కామన కోరికలు కోరికలు లేకుండగా వీళ్ళు ఈ ధర్మాలను అనుష్ఠిష్టాలి అంటే అభిప్రాయం ఏమిటంటే ఈ లోకంలో భోగాల వెంట మీరు పరుగులు తీస్తే దేవలోకాన్ని పొందించేటువంటి ఉత్తమమైన ధర్మాలను అనుష్ఠించే అవకాశమే మీకు లభించదు కాబట్టి యలోకము ఉందని భోగములకు స్వస్తి చెప్పి తపస్సు చేస్తో గొప్ప కర్మలను అనుష్ఠిస్తూ చాలా నియమంతో శ్రద్ధతో భోగాలన్నిటికీ స్వస్తి పలికి అలా చేయాలి ఆశీర్వర్జిత అది అభిప్రాయం అలా చేసినట్లయితే పాపము జీవితంలో పాపకర్మ మన ద్వారా కలగకుండా మన ద్వారా పాపకర్మ జరగకూడదు ఆ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే కేవల ఆశ్చ కేవల పుణ్యమే కొద్దిగానే ఉంటుంది పాపం ఆ విధంగా ధర్మరాజు గారు జీవించినట్టుగా అంత క్లీన్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దేవలోకాన్ని పొందుతారు ఆది శబ్దం చేత ఇంకా హయ్యర్ దేవలోక దేవలోకం కంటే ఉన్నత స్థానాన్ని పొందుతారు లేకపోతే కొంచెం పుణ్యం తక్కువ యక్ష గంధర్వ కిన్నర కింపురుష ఇలాంటి లెవెల్స్ ఉన్నాయి ఆ లెవెల్ని పొందుతారు ఇప్పుడు కూడా దేవలోకము అంటే వన్ థింగేం కాదు దాంట్లో మళ్ళీ లెవెల్స్ ఉంటాయి ఇది లైక్ ఎ స్పెక్ట్రంలో బ్యాండ్ ఉంటుంది స్పెక్ట్రమ్లో ఇట్ ఈజ్ ఎ బ్యాండ్ ఎల్లో ఎల్లో లైట్ అంటే ఎల్లో లైట్ అంటే ఒక సింగిల్ ఫ్రీక్వెన్సీ ఏమీ కాదు ఇట్స్ ఎ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ విచ్ ఇస్ కాల్డ్ ఎల్లో లైట్ అలాగే అక్కడ కూడా దేవలోకం అనేది కూడా ఇట్స్ ఎ బ్యాండ్ లోవర్ ఉంటారు మిడిల్ ఉంటారు అప్పర్ ఉంటారు వీళ్ళ యొక్క పుణ్యము యొక్క స్వరూపాన్ని బట్టి పుణ్యము యొక్క హెచ్చు తగ్గులను బట్టి ఆ దేవలోకాన్ని పొందుతారు అంటే కారణకార్య బంధంలో చిక్కుకుని ఉన్నాడు అని చెప్పడం కోసం ఆయన వివరిస్తున్నారు ధర్మా అధర్మ వ్యామిష్యా మనుష్యత్వాది ప్రాప్త్యర్థా మధ్యమా ధర్మాలను అనుష్ఠిస్తారు కానీ వాటిల్లో అధర్మం నిండిపు అధర్మం కూడా కలిసిపోతూ ఉంటుంది ధర్మం చేసే వాళ్ళని చూస్తే తెలుస్తుంది దాంట్లో అధర్మం కూడా కలిసిపోతూ ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామికి ముడుపులు చెల్లిస్తారు బిజినెస్ పీపుల్ ఉన్నారు బిజినెస్లో అధర్మం చేసేస్తూ అసత్యం పలికేస్తారు అధర్మం చేసేస్తారు నేను ఒకటి సార్లు బిజినెస్ పీపుల్ని అడిగారు మీరు ఎందుకు అధర్మం చేయడం అధర్మం లేకుండా కేవలం ధర్మంగానే బిజినెస్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు ఏమంటారంటే ధర్మంగా బిజినెస్ చేయటం సాధ్యం కాదంట నేనేమంటానంటే చూడండి మీరు ఒక ఒక ఒక ఇంప్రెషన్ పెట్టేసుకున్నారంటే ఒక ఫిక్సేషన్ ధర్మంగా బిజినెస్ చేయలేము ఇండియాలో అసలే చేయలేము అని ఒక ఫిక్సేషన్ పెట్టేసుకుని అధర్మాన్ని ఆచరిస్తూ ఉండటం ధర్మబుద్ధి ఉండి కూడా ఆ ధర్మాన్ని ఇది ఎలా వస్తుందంటే అది ఇండియా సమస్య సమాజం సమస్య బిజినెస్ సమస్య కాదు ఇట్ ప్రాబ్లం విత్ ఇండియా ఇట్ ప్రాబ్లం విత్ బిజినెస్ ఇట్ ఈస్ ది ప్రాబ్లం విత్ వన్స్ ఓన్ గ్రీడ్ ఫండమెంటల్లీ వాడు గ్రీడీగా ఉంటాడు తర్వాత ఒక లెవెల్ ఆఫ్ ఎకనామిక్ స్టేటస్కి అలవాటుకుండా ఉంటాడు Like a level of uh, comforts and luxurious life. What could he do? And he is not willing to forego any of that. And he is not willing to forego any of that. Greed carna ga adharmaa ni kaasthak. Che si asatyan laayakundaga adharma laayakundaga business chehta sambhamu kaadu. Ani declare kaasthak. A courage on the. A courage of conviction on the. అంచేతనే ధర్మం ఓవైపు చేస్తూ ఉండగానే దాంట్లోకి అధర్మం వచ్చేస్తూ ఉంటుంది ధర్మం చేస్తుండగానే అధర్మం వచ్చేస్తూ ఉంటుంది మేము ఏం ఫర్ సేవా వర్క్ చేస్తూ ఉంటాం ఈ హాస్టల్స్ దానికి సంబంధించి చూడడానికి చాలా ధర్మంగా ఉంటాం దాంట్లో చిన్న చిన్న లొసులు ఏవో ఉంటాయి మాకు తెలుస్తూ ఉంటాయి ఒక ఎక్కడ ఈ అంశంలో ఆ ధర్మం ఉన్నది తెలుసుకో ఈ అంశంలో పైకి సేవే అంతా సేవయ్యా కానీ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అది శాస్త్రానికి ధర్మానికి విరుద్ధము అని మనకే తెలుసుకోబట్టి ఈ విధంగా ఎంత జాగ్రత్త తీసుకున్నా గ్రీడు లేకున్నా మీరు ఒక కమిట్మెంట్ ఎప్పుడైతే పెట్టుకున్నారో గ్రీడ్ లేదు ఒక్కానే ఒక కమిట్మెంట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ టు అకాంప్లిష్ ఇట్ టు మేక్ ఇట్ హ్యాపీ అంటే యూ డోంట్ వాంట్టు లీవ్ థింగ్స్ టు ద హైయ్యర్ పవర్ యూ వాంట్ టు మ్యానికులేట్ యూ వాంట్ టు మేక్ థింగ్స్ హ్యాపీ అని నేనే పర్టిక్యులర్ వే దాంట్లో కర్తృత్వం వచ్చేస్తుంది ఫలాన్ని మీరే ముందు ప్రీఫిక్స్ చేసి మీరు మూవ్ చే తీసుకుంటారు ఈ గోల్ చేరుకోవాల్సిందే అని అంతేకాని సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ అనే విధంగా వారు Uh, so సో దే వర్క్ టు అకాంప్లిష్ గోల్ అంతేగాని గోలు వచ్చినా రాకున్నా సమత్వం అలా చేయరు అది కర్మయోగం దాంట్లో అధర్మానికి తాగుండదు కానీ అలా చేయదు గోల్ ముందు ఫిక్స్ చేసుకుని ఆ గోల్ రీచ్ కావాల్సిందే అనేప్పటికీ తప్పనిసరిగా కాంప్ర కాంప్రమైజెస్ వస్తాయి రండి ఇలా రండి ఇక్కడ చోటు ఉంది ఇక నారాయణి గారు వెనకాల గోల్డ్ చోటు ఉండదు అక్కడ కూడా చైర్స్ కూడా ఉన్నాయి అంటే ఆ చైర్స్లో కూర్చుంటే డయస్ కనపడదు చూడండి వాటెవర్ కాబట్టి కాబట్టి ధర్మం చేస్తున్నా కూడా అధర్మము యొక్క వ్యామిశ్రణము మిక్సింగ్ కొంత ఉంటుంది ఆయన అదే అంటారు అధర్మం వ్యామిశ్రాహ సరే అది అదొక రకం ఇంకో రకం ఏమిటి ఒకచోట ధర్మం చేస్తాం ఇంకో చోట అధర్మం చేస్తాం దేవాలయానికి వెళ్ళి ధర్మం చేస్తాం మార్కెట్కి వెళ్ళి అధర్మం చేస్తాం అధర్మం అని తెలిసి ఒక కామన చేత ప్రేరితడే అధర్మాన్ని చేస్తాడు సో ఈ ధర్మాధర్మముల వ్యామిశ్రణం ఎప్పుడైతే ఉంటుందో వాడు మనుష్య జన్మను పొందుతాడు మనం ఫిఫ్టీ ఫిఫ్టీ అది సో హేతువు మధ్యమా హేతవహ మధ్యమములైన హేతువులు అంటే కర్మలు ధర్మాధర్మ వ్యామిశ్ర రూపమైన కర్మలు మనుష్యత్వాది జన్మలు పొందటానికి హేతువులు తిరియగాది ప్రాప్తి నిమిత్తా అధర్మలక్షణా ప్రవృత్తి విశేషాశ్చ అధమా ఇవి అధర్మములు అంటే అధర్మం చాలా ప్రధానంగా ఉంటుంది అధర్మాన్ని చే అంటే యాక్టివిటీస్ అండర్టేక్ చేస్తాడు సంకల్పం చేసి కర్తృత్వ భావ భావంతో నేను కర్తను అనే భావంతో సంకల్పించి ఫలానా ఫలాన్ని నేను పొందాలి అని సంకల్పించి అధర్మాన్ని చేస్తాడు తప్పుడు పనిని మనిషి చేస్తాడు ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు అధర్మాన్ని ప్రోగు చేస్తారు ఆ కారణంగా పశుపక్ష్యాది జన్మను పొందుతారు ఇది ఒక ప్యారడైమ్ ఈ ప్యారడైమ్ ఎవరికి వర్తిస్తుంది నేను కర్తను నేను భోక్తను అనుకునేవాడికి వర్తిస్తుంది కర్త భోక్త అనగానే కర్త అనగానే కారణము భోక్త అనగానే కార్యము ఆ కారణ కార్యభావము కర్త ఎందు సాధనముంటుంది భోక్త ఎందు సాధ్యం ఉంటుంది దానికే మరో పేరు సాధన సాధ్య భావము సో మీన్స్ అండ్ యాండ్స్ సో దిస్ ఈజ్ ది సైకిల్ ఈ సైకిల్లో హయ్యర్ లెవెల్ ఉంది మిడిల్ లెవెల్ ఉంది లోవర్ లెవెల్ ఉంది దిస్ ఈజ్ ది సైకిల్ ఈ సైకిలే సంసార బంధము ఇదే బంధము దీంట్లో చిత్రం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే మిడిల్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్ బంధం అనుకుంటారు హయ్యర్ లెవెల్ చాలా బాగుంది అనుకుంటారు ఇది చక్రం మీద ఎక్కి కూర్చుని పైకి వెళ్తే చాలా బాగుంది మరి పైకి వెళ్ళిన ఏమవుతాడు కిందకు వస్తాడు పైకి వెళ్తూ ఉంటాడు ఆ బాగుంది మనం పైకి వెళ్తున్నాం ఇది చాలా బాగుంది అనుకుంటాడు పైన ఎంతసేపు ఉంటాడు పైకి ఎంతసేపు వెళ్తాడు టాప్ రీచ్ అయ్యే వరకు వెళ్తాడు అక్కడ కొంతసేపు ఉంటాడు ఆ తర్వాత ఏమవుతాడు కింద కాబట్టి పైకి వెళ్ళే సమయంలో ఇది చాలా బాగుంది ఇలాగ మనం చక్కగా పుణ్యం చేసేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతూ ఉండొచ్చు బిజినెస్ చేసే టైంలో లాభాలు వచ్చేస్తూ ఇది చాలా బాగుంది ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించేస్తుంటే ఎక్కువ ఎక్కువ భోగాలు వచ్చేస్తుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ బిజినెస్ ఎప్పుడు అలా పైకే వెళ్ళదు దట్ ఈస్ ద థింగ్ కాల్డ్ బస్ట్ ఆల్సో అది ఆ బబుల్ ఇట్ విల్ బస్ట్ ఆ బబుల్ పెరుగుతుంది బబ్బులు ఏమవుతుందంటే చిన్నదిగా ప్రారంభమై అలా అలా పెరుగుతుంది పెరుగుతుంటే మనకేమనిపిస్తుంది అబ్బాయి ఎంత బాగుందో ఎంత ఎందుకంటే పెరుగుతుంటే ఫిగర్స్ అవి చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది సో బ్లాక్ బ్లాక్ ఇంక్ ఫిగర్స్ రైడింగ్ ఫిగర్స్ కావాలన్నమాట అన్ని అన్నీ లాభాలే ఉంటాయి అది చూస్తుంటే ఆ బ్యాలెన్స్ షీట్లోవి చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కానీ అలాగా ఆ బబుల్ పెరిగి పెరిగి పెరిగి దర్స్తే అప్పుడు వీడు చాలా దుఃఖాన్ని అనుభవించక తప్ప కాబట్టి ఉత్తమమైన లోకప్రాప్తి అదియే పురుషార్థము అంతిమమైన ఆత్యంతిక పురుషార్థము ఎవడన అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఇంకోట ఉత్తమ లోకాన్ని పొందినవాడు మళ్ళీ మధ్యమ లోకానికి అధమ లోకానికి పడిపోక తప్పదు ఇది సైకిల్ ఈ సైకిల్లో కార్యకారణ భావంలో మనిషి సంచరిస్తూ ఉంటాడు ఓకే ఇప్పుడు సాధకుడు ఏం చేయాల్సి ఉంటుంది యథార్ నభతే హేతు ఉత్తమాధమ మధ్యమాన్ అంటే మీరు కర్తయ ఉత్తమ అధమా మధ్యమ హేతువులను అంటే కర్మలను ఉత్తమ అంటే కేవల ధర్మము మధ్యమంటే అధర్మ ధర్మ మిశ్రణము అధమ అంటే అధర్మము సో ఈ మూడింటికి కూడా అతీతంగా వెళ్ళిపోతారు యధాన లభతే హేతు ఉత్తమాధమ మధ్యమాన్ అంటే అర్థమేమిటి కర్తృత్వానికి అతీతంగా వెళ్ళిపోతాడు అంటే అకర్తృ ఆత్మస్వరూపనిష్ఠుడై ఉంటారు యథాన లభతే హేతు ఉత్తమాధమ మధ్యమ అంటే చూడండి ది ఎంటైర్ పారడైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ చేంజ్ షిఫ్ట్ అంటారు పారడైమ్ షిఫ్ట్ నేను కర్తను కాబట్టి కర్మను చేసుకుంటాను ఫలాం ఆ ఫలాన్ని భో భూజిస్తాను భోక్తను ఇది ఒక ప్యారడైమ్ పరిచ్ఛిన్నమైన జీవుడుగా ఉండే ప్యారడైం అది ఆ పారడైంలో కారణము కార్యము సత్యములు దేశము కాలము సత్యములు నేను నేను కాని జగత్తు సత్యము జగత్తు నానాత్మ విశిష్టము అది కూడా సత్యము ఇదంతా సత్యంగా భాషిస్తున్నాను ఆ సత్యంగా భాషించేటువంటి జగత్తులో మీరు కారణకార్యభావం ఉంటుంది ఇది ఇది చేస్తే అది దొరుకుతుంది అది చేస్తే ఇంకోటి దొరుకుతుంది ఆ కారణకార్యభావాన్ని మనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఆ ప్రయత్నం సక్సెస్ అయితే దేవలోకాన్ని పొందుతాడు అది ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే మనుష్యుడిగా బ్రతుకుతాడు అది ఫెయిల్ అయితే ఈ జన్మని పొందుతాడు పశుపక్షి అది జన్మని పొందుతాడు అలా అమెరికాలో ఈ బిజినెస్లు చేస్తూ ఉంటారు పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటారు అది సక్సెస్ అయితే మిలియన్ ఆయర్ అని ఒకప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ అయిపోతే బ్యాంకు సిక్స్ ఫైల్ చేస్తుంది ఫ్ట్స్ దానికి ఏదో పథకం చాప్టర్ లెవెన్ అంటారు చాప్టర్ ఎలవన్ ఫైల్ చేసుకుంటారు ఏదో ఉంటాయి దానికి కూడా బ్యాంక్ కొంతమంది బ్యాంక్ రఫ్ట్సీకి ఇండివిజువల్స్ ఫైల్ చేస్తారు కంపెనీ ఫైల్స్ ఫర్ బ్యాంక్ రఫ్ట్స్ ఇండివిజువల్స్ బ్యాంక్ రఫ్ట్సీకి ఫైల్ చేస్తారు వీడు బిల్లులు పే చేయాల్సి ఉంటుంది ఏదో హోమ్ మార్టిగేజ్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ బిల్లు ఆ బిల్లు తర్వాత క్రెడిట్ కార్డు పేమెంట్స్ ఇవన్నీ అలాగే పైలపైపోతాయి వీడి దగ్గర ఇంకేం లేదు వీడు బస్ అయిపోయాడు కాబట్టి ఏం చేస్తాడంటే ఒక లాయర్ బ్యాంక్రఫ్సీ లాయర్స్ స్పెషలైజ్డ్ లాయర్స్ ఉంటారు మళ్ళీ దాంట్లో బ్యాంక్రఫ్సీకి ఒక లాయర్ వాటిని పట్టుకుంటే వాడు ఏదో కొద్దిగా ఫీజు తీసుకుని వాడి ఫీజు వాడు బ్యాంక్రఫ్సీలో పండేవాడు దాన్ని వాడు జాగ్రత్తగా పట్టుకుని వీడికి బ్యాంక్రఫ్సీ ఫైల్ చేసే విధానం ఏదో చెప్తాడు అంటే వీటి దగ్గర ఇంకా ఆఖరిగా మిగిలిన కొద్ది పైసలు వాడు కూర్చుని వీటి చేత బ్యాంక్ కప్సి ఫైవ్ చేపిస్తారు ఫైవ్ చేపిస్తే ఆ ఈ క్రెడిట్ ఈ డేటార్స్ ఎవరో ఉంటారు వాళ్ళందరూ దూరంగా నిలబడి ఉంటారు వాళ్ళు ఏమీ చేయడానికి మీరు ఉండదు అలాగేదో ఉంటాయి సో నేను చూస్తూ ఉంటాను ఒక ఆయన నాకు తెలుసు చాలా పెద్ద బిజినెస్ చేసేసి బాగా ధనాన్ని సంపాదించి ఆశ్రమాలకు వచ్చేసి ఆశ్రమాల్లో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద కర్మలు చేసేస్తూ ఉండి వాడు ఒక ఆయన హఠాత్తుగా కనపడ్డం మనిషి నేను నోటీస్ చేయలేదు మూడు నెలలు నాలుగు నెలలు అయినా ఎక్కడ కనపడలేదు ఎప్పుడూ ఆయన ప్రసంగం వచ్చి నేను అడిగాను ఫలానా వారు ఎక్కడున్నారండి ఇక వచ్చినా కనపడలేదని నేను ఊరికాయ మాయకంగా అడిగాను అయ్యో మీకు తెలీదా ఆయన బ్యాంక్ ఫైల్ చేసి వెళ్ళిపోయారు ఆ రకంగా సో యూ ఫైండ్ సమ్ సచ్ థింగ్స్ సో ఇదొక సైకిల్ ఇదొక పారాడైజ్ ఆ లో మనిషి చిక్కుకొని ఉంటాడు అదంతా సత్యం అనిపిస్తుంది అది ద్వైతం ద్వైత ప్యారడైమ్స్ ఆ పారడైమ్ నుంచి యూ హ్యావ్ టు షిఫ్ట్ టు ఏ హయ్యర్ ప్యారడైమ్ ఈ హయ్యర్ ప్యారడైమ్లో నేను కర్తను కాను భోక్తను కాను అంటే కర్తను కాను అని ఎప్పుడైతే అనేశాడో హేతువును నా లాభతే ఇప్పుడు ధర్మాన్ని పొందు పట్టుకోవటం లేదు అధర్మాన్ని పట్టుకోవటం లేదు రెండింటినీ కూడా విడిచిపెట్టేస్తాడు జ్ఞానం చేత తన స్వరూపమునందు కర్తృత్వము లేదు ఇప్పుడు దాని డెఫినేషన్ ఏమిటంటే కర్తృత్వభోక్తృత్వ లక్షణ సంసార అకర్తృ అభోక్తృ ఆత్మ పారడైమ్ షిఫ్ట్ కర్తృత్వభోక్తృత్వ లక్షణ సంసార ఒక పారాడైం అకర్తృ అభోక్తృ ఆత్మ నేను కర్త భోక్త కానీ శుద్ధ చైతన్య స్వరూపుడను అని ఆ స్థితికి చేరుకుంటాడు దాన్నే అంటున్నారు ఆయన తాన్ ఉత్తమ మధ్యమ అధమాన్ అవిద్యా పరికల్పితాన్ ఈ ఉత్తమాధమ మధ్యమములు సత్యములుగా స్వీకరింపబడతాయి సామాన్యుల చేత అజ్ఞానుల చేత అవి సత్యములు ఏం కావు అవి అజ్ఞానకల్పితములు మరి ప్యారడైమ్ షిఫ్ట్ అంటే అలా ఉంటుంది చాలా వెరీ క్రిటికల్ షిఫ్ట్ ఉంది పారడైమ్ ఈ ఉత్తమాధమ మధ్యమములు అజ్ఞాన కల్పితములు స్వర్గలోకం మనుష్యలోకం పశుపక్ష్యాది లోకం అది గొప్పది ఇది తక్కువది నేను మధ్యలో ఉన్నాను ఇదంతా కూడా ఒక అజ్ఞాన పరికల్పితమైనటువంటి ఒక ద్వైతము దీనికి వెరీ వెరీ బ్యూటిఫుల్ కార్టూన్ బాయ్ బాపు ముళ్ళపూడి వెంకటరమణ బాపు కాంబినేషన్లో ఒక కార్టూన్ ఆ కార్టూన్ ఏంటంటే అది ఆఫీసు ఆఫీసులో లేడర్ ఉంటుంది లేడర్లో లేడర్లో రిప్రజెంటే చేస్తాడు లేడర్లో వీడు మధ్యలో ఉంటాడు మిడిల్ లెవెల్ మేనేజర్ ఉంటాడు వీడి పై లేడర్ పైన ఉంటాడు కదా వాడి బూటు కాలు వీడు నెత్తిమిబెట్టి ఉంటాడు వీడు లేడర్ మధ్యలో నిలబడి ఉంటాడు బాసేమో వీడిని నెత్తి మీద కాలు మరి లేడర్ పై వాడు కాలు ఎక్కడ ఉంటుందండి మన మీరు లేడర్ వాడు పైకి ఉన్నాడు మీరు మధ్యలో ఉంటే వాడి కాలు ఎక్కడ ఉంటుంది మన శిరస్సుపై ఉంటుంది సో వీడేం చేస్తాడంటే వీడి సబార్డినేట్ జూనియర్ ఉంటాడు వాడి నెత్తి వాడు లేడర్ కింద ఉంటాడు వాడు నెత్తి మీద కాలు పెట్టి వీడు తొక్కుతూ ఇది బాపు గారి పిక్చర్ సో దిస్ ఈజ్ హౌ ఒకప్పుడు ఏమవుతుంది ఈ మధ్య నున్నోడు కిందకు వస్తాడు కిందన్నోడు పైకి వెళ్తాడు లేదా మధ్య పైకి వెళ్తాడు పైనున్నోడు మధ్యలోకి వస్తాడు ఈ రకమైన షిఫ్ట్లు అవుతాయి ఈ విధంగా సంసారం నడుస్తూ ఇదంతా కూడా అజ్ఞాన పరికల్పితం యదా ఏకం ఏవా అద్వితీయం ఆత్మతత్వం సర్వకల్పనావర్జితం జాన వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు ఆత్మస్వరూపము ఏకము అద్వితీయము అంటే ఆకాశము వంటి ఆ చైతన్యం ఆ చైతన్యము నుండే ద్రష్టాదృశ్యము అనే విభాగము భాషిస్తోంది కల్పితం అది యథార్థం కాదు అంటే దాని అర్థం ఏంటి మనకు ఎదురుకుండా నానాత్వ విశిష్టంగా ద్వంద్వములతో నిండినదిగా అప్ డౌన్ అనే ద్వంద్వములతో నిండినదిగా ఏ జగత్తు భాషిస్తోందో అది సత్యమేమీ కాదు అది ఉద్యోగాల భాషిస్తూనే ది వరల్డ్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రియల్ ఇన్ ఇట్స్ అపియరెన్స్ ఇన్ ఇట్స్ అపియరెన్స్ ఇట్ నాట్ రియల్ ఇట్ ఈజ్ రియల్ ఓన్లీ ఇన్ ఇట్స్ ఎస్సెన్స్ దాని ఎస్సెన్స్ ఏమిటంటే ఏ ఎరుకలో ఏ తెలివిలో ఈ ప్రకా ఈ జగత్తు ప్రకాశిస్తోందో అదే ఆ తెలివియే దాని ఎస్సెన్స్ అంటే అర్థం ఏమిటి చై చైతన్యస్వరూపుడునైనా నేను అనాత్మగా భాషిస్తున్నాను కాబట్టి ఆభరణము యొక్క ఎస్సెన్స్ బంగారం ఆభరణము యొక్క ఎస్సెన్స్ ఆ ఆభరణము యొక్క వాడకము దాని ఉపయోగ వినియోగము దాని షేపు దాని ఖరీదు దాని దాని చుట్టూ ఉండేటువంటి సెంటిమెంటు అది కాదు దాని ఎస్సెన్స్ అదేమీ ఎస్సెన్స్ కాదు అదంతా కూడా కల్పితం దాని ఎస్సెన్స్ బంగారమే అదేవిధంగా నేను నాకంటే భిన్నమైన జగత్తు జగత్ అంటే అనేక మూలతో నిండి ఉన్నది మంచి చెడులతో అప్ అండ్ డౌన్తోటి ద్వంద్వాలతో నిండి ఉన్నది అనేది ఇట్ ఈస్ నాట్ రియల్ it does appear only only it, it is real only in its appearance but in its essence it is not real la kondu kondu undu thappa adi satyamu kaadu edu okati mundu number 1 ivanne kalpi okae pair okae package number 1 number 2 ee dehamu physical level and psychological level ee rendu levels evaithe unnayyo vaate endo atmabhavanni tiraskarinchar the physical level i am not the psychological level i am not i am the the i am the spirit physical level ante adi jadamaina deham psychological level ante ever changing mental mental states ante kada psychological level ante ever changing mental states osaru subham osaru dukham ఒకసారి ఉల్లాసం మరోసారి నిరుత్సాహం అలాగే ఎవర్ చేంజింగ్గా ఉంటుంది ఒకసారి కంఫర్ట్గా ఉంటుంది ఇంకోసారి డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది సైకలాజికల్ లెవెల్స్ ఎవర్ చేంజింగ్ ఒకసారి ఉల్లాసంగా ఉంటాడు ఇంకోసారి డిప్రెస్ అయిపోతూ ఉంటాడు నో సింగిల్ మెంటల్ స్టేట్ ఈజ్ అ స్టేబుల్ అలాగంటే సైకలాజికల్ లెవెల్ యు ఆర్ నాట్ దట్ లెవెల్ యు ఆర్ సంథింగ్ బియాండ్ దాట్ ద ఆత్మా సో ట్ వేర్ఫుల్నెస్ అంటే వేర్ఫుల్ బీయింగ్ సచ్చిద్ ఆత్మ అది నా స్వరూపము ఇప్పుడు మీకు ఈ ద్వంద్వములు ఈ భేదములు అప్ అండ్ డౌన్ మొదలైనటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా సైకలాజికల్ లెవెల్లోనే ఉంటాయి ఆత్మ చైతన్యం స్థాయిలో ఈ ద్వంద్వాలేమీ ఉండవు అక్కడ దేశము ఉండదు కాలము ఉండదు వస్తువు యొక్క భేదము ఉండదు అటువంటి ఆత్మచైతన్యమే నా స్వరూపము అద్వితీయం ఆత్మతత్వం సర్వకల్పనా వర్జితం దాంట్లో ఆ దేవత అంటే ఉత్తముడు పశుపక్ష్యాదులు అధములు నేను మధ్యముడను ఈ విభాగాలు ఏమీ ఉండవు ఇవన్నీ కూడా ఈ కల్పనలన్నీ కూడా తీసిపారేస్తాను నేను గమనించారో లేదో అంటే ఊరికే దృష్టాంతం చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారనుకోండి ఫ్యాక్టరీ వర్కింగ్ టైంలో ఆఫీసరు సూపర్వైజరు వర్కర్ అన్ని డిస్టింగ్షన్స్ అన్ని మెయింటైన్ అవుతాయి ఆఫీసర్ వెళ్ళి చూపురు కొట్టుకు ఓడవడు వర్కర్ వచ్చి ఫైల్స్ మీద సంతకాలు చేయడు ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు లంచ్ టైం వస్తుంది లంచ్ టైంలో ఆఫీసర్స్ లంచ్ రూమ్ వేరు సూపర్వైజర్స్ లంచ్ రూమ్ వేరు వర్కర్స్ లంచ్ రూమ్ వేరు ఒకప్పుడు వాళ్ళ మెనూస్ కూడా వేరుగా ఉంటాయి ఇప్పుడు అంటే కంపెనీ వాళ్ళే భోజనం పెడతారు లంచ్ కూడా వాళ్ళే ఇస్తారు ఆ ఇచ్చేప్పుడు ఆఫీసర్స్ మెను కొంచెం మోర్ సోఫిస్టికేటెడ్గా ఉంటుంది బయలాజికల్ ఇవాంట్స్లో అలా ఉండేది ఆఫీసర్స్ మెను ఒకప్పుడు ఇంటికంటే ఇల్లు ఇల్లు కంటే గుడి పదిలే వాళ్ళు పెట్టుగా వాళ్ళు పెట్టింది తినేస్తే రోజు అయిపోతుంది బాగుంటుంది మెను అదే అదే వర్కర్స్ మెను అంత బాగుంటుంది ఆఫీసర్స్ లంచ్ రూమ్ వేరు వర్కర్స్ సూపర్వైజర్స్ వేరు వర్కర్స్ వేరు అంటే ఏమిటి ఆ డిస్టింగ్క్షన్స్ లంచ్ లో కూడా రిటైర్న్ చేయబడతాయి మీరు జపాన్ మోడల్ ఒకటి ఆ జపాన్ మోడల్ ఏమిటంటే వర్కింగ్ టైంలో ఎవళ్ళ లెవెల్స్ వాళ్ళవి వర్క్ అయిపోయి లంచ్ బెల్ కొట్టగానే ఆలర్స్ వేరు ఏమి డిఫరెన్స్ లేదు జనరల్ మేనేజరు తన ప్లేట్ తెచ్చుకుంటాడు క్యూలో నిలబడి క్యూలో నిలబడి తెచ్చుకుంటాడు ప్లేట్ ప్లేట్లో ఫుడ్ ప్లేట్ తెచ్చుకుంటే బెంచీలో ఆరు సీట్లు ఉన్నాయనుకోండి ఆరుగురు వర్కర్స్ కూర్చుంటే వీడి నెలకొడు భోజనం చేయాల్సి ఉండే లేకపోతే ఆ పక్కన ఒక చిన్న క్లాస్ అక్కడ చోటు పెట్టుకుని అక్కడే కూర్చుని భోజనం చేయడం అంటే వాళ్ళు లేచి సీట్ ఇవ్వడం అనేది ఏ అందరూ సేమే అసలు వెరీ అమేజింగ్ ఆ డిస్టింక్షన్ అనేది ఏ ఒక లేచ మాత్రం కూడా ఉండదు సో అలా ఇప్పుడు సర్వకల్పనా వర్జితము ఈ ఉత్తమ అధమా మధ్యమా ఈ డిస్టింగ్క్షన్స్ అన్నీ కూడా కల్పితములు ఆత్మస్వరూపంలో ఉత్తమ మధ్యమా అధమా అనే విభాగములు ఏవీ లేవు అని వీడు తెలుసుకుంటాడు కూడా కల్పనయే అని తెలుసుకుంటాడు తెలుసుకుని ఏం చేస్తాడు నా లభతే నా పశ్యతి ఈ ఉత్తమ మధ్యమ అధమ హేతువులను పొందడు అంటే చూడడు అంటే వాటిని రికగ్నైజ్ చెయ్యడు అది యథార్థమని స్వీకరించడు ఇప్పుడు మీరు సినిమా చూస్తూ ఉంటారు అక్కడ పోలీసు అక్కడ ఏదో ఏదో మర్డర్ ఏదో అవుతుంది లేదా ఎవరో పెట్టి కాలుస్తాడు కాలుస్తే పోలీస్ పోలీసుని కేకలేస్తారా మీరు వేరు లేకపోతే వన్ జీరో ఫోన్ చేస్తారా చేయరు అంటే ఎందుకు చేయడు అలాగంటే అక్కడ ఏది అపియరెన్స్ ఉన్నదో దట్ అపీయరెన్స్ని మీరు రియల్గా స్వీకరించడం నాట్ అక్సెప్ట్ ఇడ్ యాజ్ రియల్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ అపియరెన్స్ ఓన్లీ ఇట్ అపియర్స్ బట్ ఇట్ ఈజ్ నాట్ రియల్ యు ఆర్ వెరీ షూర్ అదేవిధంగా ఆత్మజ్ఞాని యొక్క దర్శనమునందు ఈ విభాగములన్నీ కూడా కర్మ కర్మలో ఉత్తమ మధ్యమాధమ విభాగము కర్మ ఫలము ఉత్తమ మధ్యమాధమ నేను కర్తను నేను భోక్తను అప్పుడే ఈ విభాగములు ఉంటాయి నేను కర్తను కాను భోక్తను కాను ఈ విభాగములన్నీ కల్పితం అని వాడు స్పష్టంగా దర్శిస్తూ ఉంటాడు నా